ఇది సూక్ష్మమైన దృష్టి ఉండాలి సూక్ష్మ దృష్టితోటి ఆలోచించటం అభ్యాసం చేయాలి ఇప్పుడు వేదాంతం అంటే మరి అదే ఇంకేదో పురాణ కాలక్షేపం కాదు కదా ఇప్పుడు మీరు సినిమా తెర మీద నాయకుడిని చూస్తా మీరు చూసే నాయకుడు మీ లోపల ఉన్నాడా సినిమా తెర మీద ఉన్నాడా మీ లోపల ఉంటాడు సినిమా తెర మీద ఉన్నట్టుగా కనపడతాడు కానీ ఉన్నది మీ లోపల మీరు అద్దం ముందు నిలబడి ముఖం చూసుకుంటారు మీరు చూసే ముఖము మీ లోపల ఉంటున్నాయి కానీ బయట అద్దంలో ఉందా అన్నట్టుగా కనపడుతుంది ఆ విభాగాన్ని ఆ డివిషన్ని మనస్సు చేస్తుంది ఆ మనోవృత్తి ఏం చేస్తుందంటే తన ఎందే ఉన్న ఘటాన్ని మనోవృత్తిలో ఉంటుంది ఘటం ఘటం నేను ఎందు ఉంటుంది ఘటాకార వృత్తి ఉంటుంది ఘటాకార వృత్తి ఎందున్న ఘటమును మనస్సుకి బయట నేనుకి బయట ఉన్నట్టుగా మనస్సు చూపించడానికి అలవాటు పడుతుంది అది ఆ మనోవృత్తి చేసేటువంటి మోసం దగ మనోవృత్తి ఏం చేస్తుందంటే తన యందు ఉన్న ఘటాన్ని వీడి నేను కంటే భిన్నంగా బయట ఉందన్నట్టుగా చూపిస్తుంది అలా చూపించడానికి అలవాటు పడుతుంది మనస్సు అలవాటు పడి మీకు అటువంటి విభాగ ఖండితమైన జ్ఞానం కలుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ మ్యాజిక్ చేసేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే మ్యాజిక్ చేసేప్పుడు ఒక మ్యుజిషియన్తోనే మాట్లాడాను ఆ మ్యూజిషియన్ అంటే మ్యాజిక్కి ఒక ఫిలాసఫీ ఉంటుంది ఎందుకంటే లేనివన్నీ ఉన్నట్టుగా చూపిస్తాడు ఆయన ఆయన ఏమన్నాడంటే చూడు ఆడియన్స్ యొక్క మనస్సుని నీవు నీకు విరోధిగా నిన్ను ఛాలెంజ్ చేసేట్లుగా నువ్వు కనుక తయారు చేస్తే నీ మ్యాజిక్ ఫెయిల్ అయిపోతుంది ఆడియన్స్ యొక్క సైకా సైకాలజీ ఉంటుంది కదా దాన్ని నీకు అనుకూలంగా మలుచుకోవాలి అంతేగాని ఆడియన్స్ యొక్క సైకాలజీని నీకు విరోధంగా నిన్ను ప్రశ్నించేదిగా నిన్ను ఛాలెంజ్ చేసేదిగా కనుక నువ్వు కనుక ఆ ఆడియన్స్ని అలా తయారు చేస్తే మ్యాజిక్ ఫెయిల్ అయిపోతుంది అది ముందుకు సాగదు అంచుతా మెజీషియన్ ఏం చేస్తాడంటే వాడు వేషం వేస్తాడు టోపీ పెడతాడు ఓ కుచ్చు టోపీ పెడతాడు పొడుగాటి కోత ఒకటి వేసుకొస్తాడు తర్వాత ఒక అందమైనటువంటి ఒక బెత్తం ఒకటి తీసుకొస్తాడు ఇద్దరు ముగ్గురు అమ్మాయిల్ని తీసుకొస్తాడు అందమైన అమ్మాయిల్ని తీసుకొస్తాడు నిజంగా ఎందుకంటే కొంచెం అందంగా చూడ చూ చూ చూ చూ చూ చూడడానికి ఎర్రగా బుర్రగా ఉన్న అమ్మాయిని ఇద్దరు ముగ్గురు తెచ్చుకుంటాడు ఎందుకంటే వాడు ఆడియన్స్ తన వైపు తిప్పుకోవాలి అంతేగాని ఏదో వెంకమరం సుబ్బురం తీసుకొచ్చి అక్కడ ఊరికే పట్టుకోవడమే కదా ఎవడో దారిది పోయి ఆ వీళ్ళు ఇంకో రూపాయలు ఇస్తాను వచ్చి పెట్టి పట్టుకో అంటే ఆవిడ పట్టుకుంటుంది అలాగే కుదరదు మంచి అందంగా వాళ్ళ డ్రెస్లు కూడా అతనే సెలెక్ట్ చేస్తాం వాళ్ళు తను వేసుకున్నట్టుగా పొడిగా అది పోట నడవదు అక్కడ దా విధంగా డ్రెస్ చేస్తాడు వాళ్ళని చక్కగా ఆకర్షణీయంగా డ్రెస్ చేస్తాడు వాళ్ళు వచ్చి నిలబడతారు ఈ ఈ మ్యుజిషియన్ని ఇటో అమ్మాయి అటు అమ్మాయి ఉంటారు వీళ్ళని ముగ్గురిని చూసే అసలు ఆడియన్స్ సగన్ డంగ్ అయిపోతారు అప్పటికే వాళ్ళు అప్పుడు మొదలు పెడతాడు ఆర్కెస్ట్రా పెడతాడు దాని తర్వాత ఏవేవో జోకుని చెప్తాడు మధ్యలో మ్యాజిక్ చే నువ్వు మ్యాజిక్ చే జోక్ ఎందుకు చెప్తున్నావు అలా కాదు జోకులు చెప్తాడు మంచి గడసరిగా కబుర్లు చెప్తాడు చెప్పి టోపీలోంచి పావుర్ని తీసి చూపిస్తాడు ఆయన అంత బాగా చేసేదో అని మనందరం తలకాయలు పెడతాం కాబట్టి అది మెజీషియన్ మనస్సుని అతనికి అనుకూలంగా పెట్టుకుంటాడు ఆ సైకాలజీ ఏంటంటే మెజీషియన్ ఏమంటాడంటే మనిషి మనస్సు మీరు ఎలా కావాలంటే అలా మోసం చేయొచ్చు అలా ఉంటుంది మనిషి మనస్సు అని హ్యూమన్ మైండ్ ఎలా ఉంటుందంటే ఎంత పూలిష్గా ఉంటుందంటే ఎలా కావాలంటే అలా మోసం చేయవచ్చు కావలసిన ఇంప్లిమెంట్స్ పరికరాలు అన్ని సిద్ధంగా ఉంటే నో ఎండ్ ఎలా మోసం చేసుకుంటూ పోవచ్చు అంటే హ్యూమన్ మైండ్ అధ్యతనే గల్లీబుల్ అంటారు గల్లీబుల్ పీపుల్ మీరు ఏం చెప్పినా డూడు బసన్నా పడిపోతాడు అంటే ఏం పడిపో చెప్పినా పడిపోతాడు అంతే వాడు ఏదో పట్టుకొస్తాడు దర్శనం కరో దర్శన కరో అని కార్ లోపలికి తొస్తున్నాడు దర్శన కరో ఏం క్యా దర్శనం కరా అనే కార్లో వాళ్ళు దర్శనం చేసి దండ పది రూపాయలు ఇచ్చారు అంటే అలా ఉంటుంది సో సమ్థింగ్ లైక్ దాట్ పీపుల్ ఆర్ జస్ట్ గలీబుల్ ఎందుకంటే మనస్సు అది తప్పుగా తెలుసుకోవటానికి తర్ఫీజ్ అయి ఉంటుంది ఇట్ ఈస్ సో సింపుల్ టు ఫుల్ ద మైండ్ ఇట్ ఈస్ సో సింపుల్ ఎందుకంటే మైండ్ అలాగే ట్రైన్ అయి ఉంటుంది మనిషి యొక్క మైండ్ మీరు అంచేతనే జ్ఞానము ఉంటారు అంచేతనే మ్యాజిక్లు వాళ్ళు చేయగలుగుతున్నారు సో అలాగా మనం సినిమా తెర మీద ఉన్నవన్నీ అక్కడ ఉన్నాయనుకుంటాం అక్కడ ఏమీ ఉండదు సినిమా తెర మీద ఏమీ ఉండదు అన్నీ మీరు చూస్తారు అక్కడ ఉన్నట్టుగా చూస్తారు అవన్నీ మీలోనే ఉంటాయి ఏమీ అక్కడ ఉండదు కానీ ది ఫిజిక్స్ ఆఫ్ మూవీ ఫిజిక్స్ మూవీకి ఆఫ్ ఫిజిక్స్ ఉంటుంది హవే మూవీ ఈజ్ మేడ్ పాసిబుల్ అది మానవుని మస్తిష్కం మీకు మూవీ అనేది సాధ్యపడుతుంది మానవుని మస్తిష్కం మనస్సు ఆ విధంగా కనుక లేకపోతే ఇంకొంచెం వివేకపూర్ణంగా కనుక మనిషి మనస్సు ఉన్నట్లయితే మూవీ అనేది సం సంభవమే కాదు ఆలోచించండి మీరు ఎనీవే కాబట్టి ఘటన లోపల ఆకాశం ఉండదు ఆకాశంలో ఘటం ఉండదు కానీ మానవుని మనస్సు ఏమనుకుంటుంది ఘటన లోపల ఆకాశము గలదు అని యూనివర్సల్ థింకింగ్ అందరూ అలాగే జరుపుకుంటారు ఘటన లోపల ఆకాశము గలదు ఆకాశం ఘటన లోపల ఉండడం ఏమిటండి ఘటన లోపల ఘటం బయట ఇన్ అండ్ త్రూ ది పాట్ ఆల్సో సర్వం వ్యాపకము ఆకాశము ఘటము చాలా చిన్నది ఆకాశం చేత వ్యాపించబడి ఉంటుంది అదేవిధంగా ఈశ్వరుడు అక్కడెక్కడో ఉన్నాడు ఈశ్వరుడు అక్కడ ఎక్కడో ఉన్నాడు అనుకోండి అప్పుడు ఆకాశం గొప్పదా ఈశ్వరుడు గొప్ప ఆకాశం గొప్పది ఎందుకో తెలుసిన ఆకాశం అంతటా ఉంది ఈశ్వరుడు మటుకు ఎక్కడో మూల కూర్చొని ఉన్నాడు కాబట్టి పైగా ఈశ్వరుడు కూర్చోడానికి ఆకాశం ఉండాలి కాబట్టి ఆకాశము ఈశ్వరుణ్ణి కూడా తన ఎందు కలిగి ఉన్నది అనే అనే స్థితి నిర్మాణం అవుతున్నాయి కాబట్టి ఈశ్వరుడు అక్కడెక్కడో ఉండడం కాదు ఆకాశమును కూడా వ్యాపించి ఆకాశము కంటే కూడా అధికమైన సూక్ష్మంగా ఈశ్వరుడు సర్వవ్యాపకుడై ఉన్నాడు ఓకే మీరు పేరు వినుంటారు మహాకవి అప్పయ్య దీక్షితులు అని పెద్ద వేదాంత విద్వాంసులు అప్పయ్య దీక్షితులు ఈ అప్పయ్య దీక్షితులు ఎవరో శ్లోకం వస్తారు ్లోకం వ్యాపకత హతా హతాపరాధం సింపుల్స్ హే శంభో ఓ శివ నేను నీ ఎడల మూడు అపరాధములు చేశాను నిన్ను క్షమించు ఏమిటపరాధములు యాత్ర చేశాను నిన్ను దర్శించటం కోసం యాత్ర చేశాను తద్వారా నీవు సర్వవ్యాపకుడవు అనే సత్యాన్ని మరచినాను అంతే కదండి నెంబర్ వన్ నెంబర్ టూ ధ్యానైన చేతపరతా హతాతే నీవు మనస్సునకు అతీతమైన శుద్ధ చైతన్య స్వరూపుడవు మనసా అప్రాప్య మనసా సహ తోటి నిన్ను పొందుట సంభవము కాదు నీవు మనస్సునకు అతీతుడము కానీ నేను నిన్ను మనస్సుతోటి సంకల్పించి నీవు మనస్సుకు అండేవాడవు అనే విధంగా చేసి నీ ఎడలో రెండవ అపరాధం చేశాను రెండు మూడు నీవు వాక్కునకు గోచరుడవు కాదు ఎతో వాచో నివర్తంతే వాక్కునకు అతీతుడవు వాక్కు నిన్ను పట్టుకోలేదు ఎందుకంటే వాక్కు నామరూపములు గల దానినే పట్టుకుంటుంది వాక్ అంటే అంతేసి ది మూమెంట్ యు సే ఎవర్డ్ ఒక పదాన్ని మీరు ప్రయోగించారంటే దాన్ని మీరు లిమిట్ చేసేసారని అర్థం యూ హ్ ఆల్రెడీ లిమిటెడ్ ఇట్ లిమిట్ అయిపోతుంది ఇప్పుడు ఘతము అన్నారనుకోండి అయిపోయింది లిమిట్ అయిపోయింది అంతే అది ఆల్రెడీ లిమిట్ అయిపోయింది ఘతము అనగానే లిమిట్ అయిపోయింది మీరు లిమిటేషన్స్ ఏమీ లేని అన్లిమిటెడ్ అనంతమైన తత్వము అనంతము అన్నప్పుడు ఏ వాక్కు అక్కడ ప్రవేశించలేదు అనంతము అంటే అనంతము వాక్కు కాదు అది లిమిట్ చేసే వాక్కు కాదు అంతము లేనిది నిగేషన్ నిగేషన్ తప్ప అది ఒక పాజిటివ్ వర్డ్ కాదు పాజిటివ్ వర్డ్ తోటి మీరు ఈశ్వరుణ్ణి చెప్పలేరు ఎందుకంటే మీరు ఒక పాజిటివ్ వర్డ్ ప్రయోగిస్తే ది మూమెంట్ యూ యూస్ ది వర్డ్ యూ హెవ్ ఆల్రెడీ లిమిటెడ్ ఆ వర్డ్ యొక్క ప్రవృత్తి ఆ ఉంటుంది అంచేతనే ఎతో వాచో నివర్త ఈశ్వరుని యొక్క స్వరూపము వాక్కులకు అతీతమైనది రాతం ప్రాతస్మరామి నా ప్రాతం భజామి మనసో వచసాం అగమ్యం మనసహ అగమ్యం వచసాం అగమ్యం కొంతమంది మనసావచసామగమ్యమని చదువుతూ ఉంటారు పర్వాలేదు నేనే అలా అప్రాప్య మనసా సహాయం ఉంది కదా కాబట్టి నడుస్తుంది కానీ మనసో వచసామగమ్యం అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది మనస్సునకు గమ్యము కాదు వాక్కునకు గమ్యము కాదు కాబట్టి వాక్కునకు గమ్యము కాని నిన్ను వాక్కులతో స్థుతించబుని నేను నీ ఎడలా పరాధన చేసినాను ఈ విధంగా మూడు అపరాధాలు చేశాను నన్ను క్షమించు అని అంటాడు కాబట్టి అంటే దాంట్లో ఉండే స్పిరిట్ మీరు అర్థం చేసుకోవాలి ఈశ్వరుని కోసం యాత్ర చేయొచ్చు కానీ ఈశ్వరుడు సర్వవ్యాపకుడు అనే సత్యాన్ని విస్మరించరాదు దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శించాలి కానీ మన చేత దర్శించబడే దేవుడు మన హృదయంలో ఆత్మరూపుడుగా ఉన్నాడు అనే సత్యాన్ని విస్మరించరాదు ఆ దృష్టి లేకుండా ఆ రకమైన ధ్యాస లేకుండా మీరు కనుక దేవదర్శనం చేస్తే అది కూడా సంసారంలో భాగమే అవుతుంది తప్ప సంసారం నుంచి పైకి ఉద్ధరించిది మాత్రం కాజాలద్దు మంచిది తరువాత శ్లోకం ఎత్ర కాలే త్వనా వృత్తి ఆ వృత్తించోగిన ప్రజాతయా మంచి శ్లోకం అయితే ఇక్కడ ఆ మంచి శ్లోకం అనే ముందు ఇక్కడేవో సడెన్గా రెండు మాటలు నాకు కంటపడ్డాయి అనన్యభక్తి అని వచ్చింది కదా గడిచిన శ్లోకంలో అనన్య భక్తి అంటే జ్ఞానమును పొందవలననే ఆకాంక్ష తప్ప సకల కామనల యొక్క తిరస్కారము జిజ్ఞాస తప్ప ఇంకా ఏ ఇచ్చ లేకుండా దాన్ని అనన్యభక్తి అంటారు అని నేను నోట్ చేసి పెట్టాను తెలుసుకోవాలనే ఇచ్చ దానికి జిజ్ఞాస అని పేరు తెలుసుకోవడమునందు ఉండే ప్రేమ దానికి భక్తి అని పేరు తెలుసుకోవాలనే ఇచ్చకి జిజ్ఞాస అనిపి జ్ఞాతుం ఇచ్చా జిజ్ఞాస జ్ఞాతుం ఇచ్చా జిజ్ఞాస జ్ఞాతుం ప్రేమ తెలుసుకోవాలనే ప్రేమ దానికి భక్తి అనిపేరు ఒకటే అయిందండి అంచేతనే జ్ఞానలక్షణయా భక్తియా అని అన్నారు తర్వాత చిత్రం ఏమిటంటే మనం ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలి దర్శించడం అంటే తెలుసుకోవడమే దర్శించడం వేరు తెలుసుకోవడం వేరు కాదు దర్శించడం అంటే తెలుసుకోవడమే ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలి అని మనం అనుకుంటాం చూడండి మీరు ఏ ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలనుకుంటున్నారో లేదా దర్శిద్దామనుకుంటున్నారో లేదా ఆరాధిద్దామనుకుంటున్నారో ఆ ఈశ్వరుడు వాస్తవంగా మీకు తెలియకుండగా మీ ఆత్మస్వరూపుడే మీకు తెలియకుండా మీ ఆత్మస్వరూపుడే మీ చేత ఈశ్వరునిగా ఆరాధింపబడుతూ ఉంటాడు మీకు తెలీదు ఈశ్వరుడంటే ఏటో తెలుసిన తెలియబడని ఆత్మకు ఈశ్వరుడని పేరు మరి ఆత్మ అంటే ఏమిటండి ఈశ్వ తెలియబడిన ఈశ్వరుడే ఆత్మ ఈశ్వరుడు తెలిస్తే అదే ఆత్మ ఆత్మ తెలియకపోతే అదే ఈశ్వరుడు కాబట్టి మీరు ఈశ్వరుణ్ణి మీకంటే భిన్నంగా ఆరాధించిన వాస్తవంలో మీరు మీ స్వరూపాన్నే ఆరాధిస్తున్నారు తెలియక ఈశ్వరుడనే పేరు పెట్టి మీకంటే భిన్నంగా ఉన్నట్లు భావన చేసి ఆరాధిస్తున్నారు కాబట్టి ఈశ్వరుణ్ణి పొందుట అంటే ఇక్కడ పొందాల్సిందేమీ లేదు కేవలము తెలుసుకోవడమే ఈశ్వరుడు నాకంటే భిన్నంగా లేడు ఈశ్వరుడు నా హృదయమునందు ఆత్మరూపుడుగా ఉన్నాడు అని తెలుసుకొనుటయే కాబట్టి మొత్తం సాధనంతా కూడా తెలుసుకొనుటయందు పర్యవసానమును చెందును మీరు సాధన అనే మాట ఉంది కదా ఇంకా సాధనంటేమిటి తెలుసుకోవడమే సాధనంతే ఆల్ ఎఫర్ట్ రిడ్యూసెస్ టు జస్ట్ నోయింగ్ ది ట్రూత్ అంచేతనే శంకరుడు జ్ఞానలక్షణయా భక్త్యా అనమా కాబట్టి మీరు చేయండి భక్తి కానీ ఈ చేసి సాధనంతా కూడా కేవలము జ్ఞానము నందే పర్యవస్య సర్వం కర్మాఖలం పాత్ర జ్ఞానే పరిసమాప్యతే అన్నాడు శ్రీకృష్ణుడు మంచిది ఆ శ్లోకం అనుకున్నాము ఇక తర్వాత శ్లోకానికి వచ్చాము ఇక్కడ సడన్గా టాపిక్ మారింది టాపిక్ మారిపోతుంది ఇంతవరకు ఒక పద్ధతిలో టాపిక్ నడిచింది అని చేత టాపిక్ మారింది కనుక శంకరుల యొక్క అవతారిక చాలా బాగా ఉపయోగపడుతుంది అవతారిక చూస్తే మనకి టాపిక్ యొక్క స్వరూపం తెలుస్తుంది ఒకసారి అందాము ప్రకృతానా యోగినా ప్రణవావేషిత బ్రహ్మ బుద్ధీనా కాలాంతర ముక్తి భాజం బ్రహ్మప్రతిపత్తయే ఉత్తర మార్గో వక్తవ్య ఇప్పుడు యోగి గురించి మనం చర్చిస్తున్నాం విద్యార్థులు ఎలా ఉంటారంటే ఏ క్లాసుకి ఆ క్లాసే ఎప్పటికప్పుడు కొత్త నిన్న ఎప్పటికప్పుడు పరగడుపు ఉంటారు ఎప్పటికప్పుడు కొత్త మ్యాథమెటిక్స్ క్లాస్కి వెళ్ళారనుకోండి లాస్ట్ క్లాస్లో చెప్పినది సబ్జెక్ట్ అంతా కూడా పూర్తిగా అసలు ఏం చెప్పారు అనేది కూడా తెలుసుకోకుండా అసలు ఏ దృష్టి లేకుండా కొత్తగా క్లాసుకి వెళ్తే వెళ్ళారనుకోండి ఆ కనెక్షన్ ఏమవుతుంది ఉండదు కనెక్షన్ ఉండదు సో ఆ మ్యాథమెటిక్స్ క్లాస్ వర్క్ వర్కౌట్ అవ్వదు అలాగా ఆ కనెక్షన్ పెట్టుకోవాలి అయితే వేదాంత క్లాస్ అంటే జనాలకి లోకువా ఎందుకంటే వేదాంత ఆయన ఏదో చెప్తాడు మనం విన్నాం అంతేగా ఇచ్చి ఇది లేదు పుచ్చుకునేది లేదు కదా తర్వాత లోకానికి సంబంధించింది ఏది లేదు వేదాంత క్లాసులకి బాగా వెళ్తే ప్రమోషన్లు ఇస్తాము అని కనుక ఆఫీస్లో చెప్తే చాలా జాగ్రత్త వేదాంత క్లాసుకి వెళ్ళచ్చు కానీ లేరు రావు ఏదో కాలక్షేపం ఎంటర్టైన్మెంట్ ఈవినింగ్ కొంచెం కాలక్షేపం సరే కొంతమందికి వినడం కాలక్షేపం కొంతమందికి చెప్పడం కాలక్షేపం మితాపల్లన్నీ పూర్తి చేసుకుని ఇంక ఏ పని లేదన్నప్పుడు చెప్పివాడు చెప్తాడు విని వాడు వింటాడు ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అది విద్యార్థి లక్షణం అలా ఉండదు విద్యార్థులు ఎలా ఉంటారంటే పూర్వాపదాలని కొంచెం కనెక్ట్ చేసుకుంటూ ఎనీవే నేను ఏదో చేదశంగా చెప్పానే అనుకోకండి నేను అభిప్రాయం ఏమిటంటే వేదాంతాన్ని పురాణ శ్రవణం కింద మార్చేయకూడదు పురాణ కాలక్షేపం ఉంటారు దాని పేరే పురాణ కాలక్షేపం ప్రాణకాలక్షేపం ఉంటే ఇంకా ఖాళీగా ఉన్నారు ఆ రోజు పనులన్నీ అయిపోయాయి ఇంకా భోజనం చేసి నిద్రపోవడమే భోజనం చేసి నిద్రపోవడం భోజనం చేయడం అరగంట నిద్రపోవడానికి ఇంకా చాలా టైం ఉంది మూడు నాలుగు గంటలు టైం ఉండేది ఇంకంటే టూ అండ్ హాఫ్ టు త్రీ అవర్స్ ఫ్రీ టైం కనపడుతుంది భోజనం చేసి నిద్రపోవడం అనే దానికి ఫ్రీ టైం ఆ టైంలో ఇటు వెళ్ళదందుకు ఇక్కడికి పోయి కూర్చుంటే ఆయన నాలుగు మంచి మాటలు చెప్తాడు వింటే పుణ్యం పురుషార్థం అనేదో ఒకటి మా మిత్రుడు ఒకత నుండి వాడు పేకాట ఆడుతూ ఉండేవాడు క్లబ్కు పోయి పేకాట ఆడుతూ ఉండేవాడు పేకాట ఆడుతూ ఉంటే భార్యకి ఇష్టం ఉండదు ఎందుకంటే జీతం అంతా కూడా వేస్ట్ చేస్తూ ఉంటాడు భార్యకి భర్త పేకాట ఆడితే భార్యకి ఇష్టం ఉంటుంది సో ఆమె ఈయన చేత పేకాట మాన ఎలా అంటే ఏం చేయమంటాం మానేసి ఏం చేయమంటాం ఇప్పుడు ఐదింటికి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాను ఐదున్నర అయింది భోజనం ఎనిమిదిన్నరకి పడక పదింటికి ఏం చేస్తాను నేను మానేసి ఏం విద్యార్థి పుస్తకాలు చదువుకున్నట్టుగా చదువుకోవాలా నేనేం చేయమంటావు మానేసి అని అడిగేవాడు అడిగేసి క్లబ్కు పోయి పకడ్ ఆడుకుంటూ ఉండేవాడు ఆవిడికి సమాధానం చెప్పడం ఏం సమాధానం ఏం లేదు మళ్ళా అందుకోసం ఆవిడికి సడన్గా ఓ రోజు ఆవిడికి తట్టింది నువ్వేం చేయాలో నేను చెప్తా నువ్వు ఎగడ మానే ఆ చెప్పు నువ్వు చెప్తే మానేస్తావు నేను చెప్పి ఏం చేయాలో చెప్పాక నువ్వు మానేస్తావా నీకు నేను చక్కని వ్యాపకం చూపిస్తా నువ్వు మానేస్తావా ప్రామిస్ ఆ ప్రామిస్ సరే స్వామీజీ భగవద్గీత చెప్తున్నాడు పో ఎక్కడ కూర్చో అని చెప్పింది ఆవిడ చెప్తే ఈయనొచ్చి కూర్చునేవాడు ఒక క్లాసుకు వచ్చాడు ఒక క్లాసుకు వస్తే ఇంటికి వెళ్ళాడు ఇంకా వేళ క్లబ్బు లేదు ఎలా ఉంది ఏదో చెప్తున్నాడు విన్నాను పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఒక్క రోజు కాదయా నాలుగు రోజులు వెళ్ళి ఆ తర్వాత క్లబ్ ఎక్కడికి పోతుంది అక్కడే ఉంటుంది నీ పేకాట ఎప్పుడు ఉండేదే రెండో రోజు ఇచ్చాడు మూడో రోజు ఇప్పుడు ఎలా ఉంది ఆ బానే ఉంది అనిపించి ఇంక వెళ్ళ పేకాట మనిషి మానసిక లభి ఇక్కడికి వచ్చి కూర్చుంది సో ఆ విధంగా ఏదో లోప వ్యవహారాలు ఏవో ఉంటాయి కొంత ఎంటర్టైన్మెంట్ స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్ అలాగే పురాణ కాలక్షేపము ఏదో వెళ్తే ఆయన పురాణం చెప్తూ ఉంటాడు పురాణంలో ఏముంటుంది ఏదో రామాయణం అయితే రాముడు అడవి ఇంకేముంటుంది అంతకంట మీరు ఎప్పుడు వెళ్ళినా రాముడు అడవిలోనే ఉంటాడు ఎప్పుడు వెళ్ళండి పురాణానికి మార్చి నెలలో పురాణానికి అడవిలో ఉన్నాడు జూలైలో వెళ్తే అడవిలోనే ఉన్నాడు డిసెంబర్లో వెళ్ళినప్పుడు కూడా ఇంకా అడవిలోనే ఇంకా ఎప్పుడు వెళ్ళినా అడవిలోనే ఉంటాడు కాబట్టి దాంట్లో మిస్ అయ్యేది ఉండదు ఏమీ ఉండదు వెళ్ళడం చెప్పడం ఆయన ఏదో చెప్తాడేమో కొన్ని కవిత్వన్నీ కలిపి రంగరించి చెప్తాడు వినేయడం ఇచ్చేది ఉండదు పుచ్చుకునేది ఉండదు మన మనం లేచకప్పుడు ఈ రకమైన శ్రవణమా అది శ్రవణమే కాదు శ్రవణం అంటే వెనం కాదు శ్రవణం అంటే తాత్పర్య నిశ్చయానుకూలం వ్యాపార అని దానికి చాలా పెద్దగా వ్యవహారం ఉన్నది ఎనివే ఈ కథంతా ఎందుకు చెప్పానంటే వినేవాళ్ళు దాన్ని ఒక విద్యార్థిలాగా ఉండి వినాలి ఎనివే ఇక్కడ టాపిక్ ఏమిటంటే గడిచిన శ్లోకాల్లో సర్వద్వారాన్ని సంయమ్య మనోహృది నిరుద్ధ్యచ మూర్ధ్యాధాయ ఆత్మన ప్రాణం ఆస్థితో యోగ ధారణం అని మొదలుపెట్టాం యోగ ధారణ యోగాన్ని ధరించుట యోగము అంటే చిత్త సమాధానము అని అర్థం చిత్తము యొక్క ఏకాగ్రతకు యోగము అని పేరు దాన్ని నిలబెట్టుకోవడం ధరించడం అంటే నిలబెట్టుట దానికోసం ఏం చేయాలి ఓమిత్యేకాక్షరం బ్రహ్మ యాహరం మా మనుస్మరణ్ ఇలా నిటారుగా ఆసనంలో కూర్చుని ధ్యానం చేస్తూ ంకార ధ్యానాన్ని అభ్యాసం చేస్తూ ఉండాలి అని అలా ప్రారంభమైంది కాబట్టి అది అక్కడి నుంచి అలా ఇక్కడ దాకా వచ్చాం మధ్యలో ఏదో భక్తి ఇలాంటి ప్రాసంగికలు అన్నీ అయ్యాయి మళ్ళీ ఒరిజినల్ టాపిక్కి వెళ్ళిపోతున్నాం సో ఆ ఒరిజినల్ టాపిక్లో ఎవడున్నాడు యోగి ఉన్నాడు యోగిన యోగి అంటే మనమే మీరు యోగులంటే ఎవరో అనుకున్నారు మనమే యోగులు యోగ శబ్దానికి ఆ రకమైన అర్థం లోకంలో అలాంటి అర్థం వచ్చింది ఏమిటి పెద్ద పెద్ద గడ్డాలు మీసాలు ఉంటాయి వాళ్ళు ఏవో శీర్షాసనం అది వేస్తారు దే స్టాండ్ ఆన్ ది హెడ్ హెడ్ స్టాండ్ అంట మామూలుగా కాళ్ళ మీద నిలబడితే యోగి అవడవాడు తల మీద నిలబడ అంటే తల క్రిందులుగా ఎవడు నిలబడతాడో వాడే యోగి అని ఒక దృష్టి అదేం కాదు యోగము అంటే ఈశ్వరునితోటి కలయిక మీరు భక్తి చేసి ఈశ్వరుణ్ణి పొందాలనుకుంటే మీరే యోగి అవుతారు సో ఈ యోగులు ఏం చేస్తారు అది ప్రకృతానాం దట్ ఈస్ ది టాపిక్ ప్రకృతానాం యోగినాం ఇప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాము యోగుల గురించి మాట్లాడుతున్నాం ఎటువంటి యోగులు ప్రణవ ఆవేశిత బ్రహ్మ బుద్ధీనాం అది యోగి అంటే బ్రహ్మ ఈశ్వరుడు ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు అని మీరు కనుక యోగిని అడిగితే ఏమని చెప్తాడో తెలుసిన ఓంకారమునందు ఉన్నాడు అని చెప్తాడు ప్రణవ ఆవేశిత బ్రహ్మ నా ఓంకారమునందు ఉన్నాడు ఇప్పుడు మనిషి బుద్ధిని బట్టి మనిషి యొక్క ప్రవృత్తి నిర్ధారితమవుతూ ఉంటుంది ఇప్పుడు మీరు అయ్యప్ప భక్తుడు ఉన్నాడు అనుకోండి ఎలా దేవుడు ఎక్కడున్నాడు అని అడిగితే ఏమని చెప్తాడు శబరిమలలో ఉన్నాడు అని చెప్తాడు అదే రామభక్తుడు ఉన్నాడు అనుకోండి దేవుడు ఎక్కడున్నాడంటే ఏమని చెప్తాడు భద్రాచలంలో ఉన్నాడు అని చెప్తాడు మొత్తానికి వాడి బుద్ధి ఆ బుద్ధి ఏ విధంగా ఫిక్స్ అయి ఉంటుందో ఆ ఫిక్సేషన్కి తగ్గట్టుగా వాడి ప్రవృత్తి ఈ యోగి ఇప్పుడు మనం చర్చిస్తున్న యోగిని ఏమండి దేవుడు ఎక్కడుంటాడు అని అడిగితే వాడు ఏం చెప్తాడో తెలుసిన ప్రణవమునందు ఆవేశించి ఉంటాడు ఏమన్నా ఈ ఆవేశము మాట ఇది కాశస్గా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆవేశము అంటే పూనకము అని మాత్రం అనుకోవద్దు దయచేసి అలాంటి పిచ్చిలేమీ ఉండవు పూనకాలంలో ఉండవు అందుకే మాతో ప్రసంగం వచ్చింది కాబట్టి చెప్తున్నా వెంకటేశ్వర స్వామి పూనాడు ఇలాంటిది పిచ్చి క్రేజీ వెంకటేశ్వర స్వామి పూనడం ఏమిటండి ఇది ఆయనకి మనకి ఎలాగూ మనకి పిచ్చి అయితే ఆయనకి కూడా పిచ్చేనా వెంకటేశ్వర స్వామి ఏమీ పోనడం ఊరికే పరగడుపున ఖాళీ కడుపు మీద టీ ఎక్కువ తాగిస్తే పైత్యం ఎక్కువైపోయి అలా అనిపిస్తుంది అంటే ఎండ దెబ్బ తగిలేసి పైత్యం కూడా చూడైతే అలాగేదో అనిపిస్తుంది కాబట్టి వెంకటేశ్వర స్వామి పోనుడు హనుమంతుడు అసలే పోనాడు నీకు ముందే చెప్తున్నా కాబట్టి ఇవన్నీ ఇలాంటి పిచ్చి వేషాలు ఎందుకు పనికిరాని అవి ఉపయోగం లేదు మైండ్ డిస్ట్రాక్ట్ అయిపోతుంది కూడా ఎనీవే వాటిని ఎంత లోతుగా ఖండించాలో నాకు చేతగాక నేనేదో ఇలా అన్నాను ఏమో అనుకోకండి సో ప్రణవ ఆవేశిత బ్రహ్మబుద్ధీనా అంటే పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ఏ రకమైన సందేహానికి తాగులేదు ఎలాగో తెలుసిన ఆ ఓంకారము దానిని అనుసరించి వచ్చే నిశ్శబ్దము ఆ నిశ్శబ్దము అంటే శుద్ధ చైతన్యం అది బ్రహ్మ అనే ఖచ్చితమైనటువంటి పరిజ్ఞానము కలిగిన యోగులు వాళ్ళు వాళ్ళు అయితే ప్రణవమునందు బ్రహ్మ ఉన్నది అని తెలుసుకున్నాడే కానీ ఆ బ్రహ్మ నేనే అని తెలుసుకోవడం తర్వాం ఆ బ్రహ్మ నేనే అని తెలుసుకుంటే ఇప్పుడే ముక్తుడైపోతాడు వీడింకా సాధన స్థాయిలోనే ఉన్నాడు అంటే ఇంకా ముక్తి ఇంకా రాలేదు కానీ వచ్చి తీరుకు కాలాంతర ముక్తి భాజ ఇంకో కాలంలో ముక్తిని వీడు పొందుతాడు కొంతమంది ఎలా ఉంటారంటే ముక్తిని వాయిదా వేస్తారు ఇప్పుడు వెంటనే ముక్తి కాదు క్రమముక్తి అంటారు మేము కొంచెం క్రమంగా ముక్తిని పొందుతాము అని వాయిదా వేస్తారు ఇప్పుడు చూడండి కొంతమందికి ఏది కొన్నా ఇన్స్టాల్మెంట్లలో కొన్నాం అలవాటు ఉంటుంది ఏది కొన్నా మరి ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలియదు ఒకప్పుడు అలా ఉండేది ఇప్పుడు డైనమిక్స్ మారుతూ ఉంటాయి సోషల్ డైనమిక్స్ ఒకప్పుడు మా మిత్రుడు ఉన్నాడు ఏదో ఏదో వస్తువు కొన్నాడు రెఫ్రిజిరేటర్ కొన అప్పట్లో రెఫ్రిజిరేటర్ కొనంటే ఇట్స్ ఎ బిగ్ డీల్ మూడు వేల ఐదు వందలు దాని ఖరీదు ఆయన దగ్గర పదివేలు ఉన్నాయి ఇన్స్టాల్మెంట్లో కొనడానికి అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ అప్ చేస్తున్నాడు ఆరు ఇన్స్టాల్మెంట్లో పే చేస్తాడు ఒక డౌన్ పేమెంట్ ఏదో ఉంటుంది నెలకింత పే చేస్తాడు మీరు డబ్బు అంతా ఇచ్చుకుంటే మూడు కెల్వినేటర్ రిఫ్రిజిరేటర్ ఒకప్పుడు అలా ఉండేది ఇప్పుడు నాకు తెలియదు అదే మీరు ఇన్స్టాల్మెంట్లో కొంటే నాలుగు వేలు ఇవ్వాలి ఐదు వందలు ఎక్కువ పుచ్చుకుంటారు ఇన్స్టాల్మెంట్లు అన్నీ కలుపుకుంటారు ఇతని దగ్గర పదివేలు ఉన్నాయి ఏదో ప్రసంగం వచ్చినప్పుడు నేను అన్నాను ఎందుకంటే మూడు వేల ఐదు వందలు అతను మొహాన్ని పారస లేదు లేదు నీకు తెలియదు ఇన్స్టాల్మెంట్లోనే ఉన్నా ఏమిటి నాకు తెలియంది నీకు తెలుస్తుంది ఏమిటి చెప్పు అంటే చూడు He could not tell correctly. Is logical హీ కుడ్ నాట్ టెల్ కరెక్ట్లే ఏమి లాజికల్గా చెప్పలేకపోయి అప్పుడు చెప్పడు చూడు నాకు ఇన్స్టాల్మెంట్లో కొన్నాం అలా ఇట్ ఈజ్ ఎ హ్యాబిట్ అంతే అదేవిధంగా moksham. సంసారులు ఎలా ఉంటారంటే వాళ్ళకి మోక్షం వెంటనే అక్కర్లా ఓకే మోక్షం అంటూ ఉంటే ఇందాక చెప్పానుగా భోజనం చేసి నిద్రపోవడం అనే ఆ ప్రోగ్రాంలో భాగంగా కొంతసేపు శ్రవణానికి వస్తారు తప్ప మోక్షం ఇమీడియట్గా అక్కర్లా ఇమీడియట్ గా మోక్షం కావాలి అంటే ఇప్పుడే మీరు ముక్తులై ఉన్నారు మీరు తెలుసుకుంటే ఇప్పుడే ముక్తులైపోతారు వద్దులండి చాలామందికి భయం ఏమిటంటే మోక్షం వచ్చేస్తే ఈ పిల్లలు ఈ ఇల్లు వాకిళ్ళు ఇవన్నీ పోవేసినవి ఇవన్నీ పోతాయేమో భయం కాబట్టి మోక్షం ఎప్పుడు వాయిదా కాలాంతర ముక్తి భాగ్య ప్రహ్లాదుడికి మీరు భాగవతంలో వస్తుంది మరి పురాణ గాథలన్నీ సంకేత రూపంగా ఉంటాయి లోకానువాదము సంకేతము సందేశము అలా ఉంటాయి లిటరల్గా తీసుకోవడం వల్ల ఉపయోగం ఉండేది ఎనీవే సో ప్రహ్లాదుడు చాలా భక్తుడు గొప్ప భక్తుడు జ్ఞాని భక్తుడు అతను సో జ్ఞానరూపమైన జ్ఞాన లక్షణ యాభక్తి అని చూసారా అది ప్రహ్లాదుపాఖ్యానంలో మీకు ప్రహ్లాదుని యొక్క భక్తి ఆ రూపమైన భక్తి సో నృసింహస్వామి అంటాడు ఏ ప్రహ్లాద నీకు వరం ఇస్తా అని కోరుకోమంటాడు సో అంటే వర నాకు కోరికలేం లేవనేది ఒకటి ప్రహ్లాదు అంటాడు నాకు మోక్షాన్ని ఇమ్ము అని అంటాడు అంటే నృసింహస్వామి అంటాడు సరే నీకు మోక్షాన్ని నేను ఇచ్చేస్తాను ఏమీ సందేహం నీకు మోక్షాన్ని నేను ఇచ్చేస్తాను అయితే ప్రహ్లాదుని అంటాడు నాతో పాటు నా నేను చదువుకున్న బడి ఉంది కదా బడిలో విద్యార్థులు ఉండేవారు వాళ్ళందరికీ ఈయనే గురువు ఇదికే పేరుకి షెండామర్కులు గురువులు తప్ప ఈయనే అసలు గురువు కాబట్టి మా మా మిత్రులందరూ ఉన్నారు వాళ్ళకు కూడా నువ్వు మోక్షాన్ని ఇవ్వాలి అని అంటాడు అంటే శ్రీహర్ అంటాడు చూడు నీకు మోక్షాన్ని ఇస్తాను వాళ్ళ గురించి నీకు ఎందుకు అంటే వాళ్ళకు కూడా సరే వాళ్ళలో ఎవళ్ళ మోక్షం కావాలంటే వాళ్ళకి ఇస్తాను మరి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మోక్షం ఇవ్వాలి సరే ఎవళ్ళ కావాలంటే వాళ్ళకు కూడా ఇస్తాను అని ఒప్పుకుంటాడు అప్పుడు ఈయన వెళ్ళి ప్రహ్లాదుని వెళ్ళి ఆ పిల్లలందరినీ కలిసి శ్రీహరి మోక్షాన్ని ఇస్తారని చెప్తున్నాడు రెండు అంటాడు అంటే వాళ్ళు ఏమంటారో తెలిసిన మా అమ్మగారిని నాన్నగారిని అడిగి చెప్తామని చెప్తారు వాళ్ళు ఇంట్లో చెప్పకుండా మేము మోక్షం పుచ్చుకోము అడిగి చెప్తా ఉంటాం మా అడగండి మీరు కావలిస్తే వాళ్ళకు కూడా మోక్షమే మీరు వెళ్ళి కనుక్కోండి అని చెప్తే వాళ్ళందరూ ఇంకా ఇప్పుడు హై మోక్షం అక్కర్లేదు అయ్యో కొంచెం పిల్ల పెళ్ళి పెద్ద అయ్యి కట్టంపుచ్చుకుని పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టి మమ్మల్ని తాతల్ని చేసిన తర్వాత మోక్షానికి ఇప్పటి నుంచి అక్కర్లేదని చెప్తారు పోనీ వాళ్ళకి అక్కర్లేదు పోనీ మీరు రండి అంటాడు ఇంకా చిన్న చిన్న పనులు చాలా ఉన్నాయి ఈ పిల్లల్ని పెద్దవాళ్ళు చేసి పెళ్ళిళ్ళు చేశాక మోక్షం కాని ఇప్పుడే మోక్షం ఏమిటా వాళ్ళు మోక్షానికి రారు మొత్తానికి ఎవళ్ళు మోక్షం కావాలని ఒప్పుకోరు పాపం ఆయన చాలా నిరుత్సాహపడిపోతాడు ఎందుకంటే మోక్షం ఇప్పిస్తడానికి అక్కడ మాట తీసుకుని వచ్చాడు ఎవడో ఇంకొక కనీసం ఒక్కడైనా దొరుకుతాడు అంటే దొరకడు అప్పుడు అంత ఒప్పించి శ్రీహరిని పట్టుదల పట్టి ఒప్పించినందుకైనా మరో ప్రాణిని తీసుకెళ్దాము అసురుడు కాకపోయినా సరే ఒక కుక్క ఉంటే ఆ కుక్కని అడుగుతాడు వీధి కుక్కని నీకు మోక్షం ఇస్తారు వస్తావని అంటే కుక్క మోక్షం అంటే ఏమిటో చెప్పి ఎలా అంటే చూడు మోక్షం అంటే పరమానందము తప్ప ఇంకేం ఉండదు అని రహదాద్రి చెప్తే పరమానందం సంగతి అలట్ పెట్టు ఈ మున్సిపాలిటీ ఆ కుండి దాని చుట్టూ చెత్త అది అవి ఉంటాయా మోక్షంలో అని అడుగుతుంది అడిగితే అవి ఉండవు పరమానందం అది ఇలాంటివి ఉండవు అంటే సరే సరే థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆఫర్ నేను ఆలోచిస్తాను తర్వాత చూద్దామని చెప్తాను అని చెప్తుంది ఆ కుక్క కుక్క రాదు కుక్క కూడా ఎప్పుడైతే మోక్షాన్ని నిరాకరించిందో అప్పుడు ప్రహ్లాదు నిరుత్సాహపడితే మళ్ళీ శ్రీహరి దగ్గరికి వెళ్తాడు ఏమో అంత నిరుత్సాహంగా ఉన్నావు ఏమిటి సమస్య అంటే ఎవళ్ళు వద్దున్నారు మోక్షం నేను ఒక్కనే మిగిలేను మోక్షానికి అని అప్పుడు శ్రీహరి అంటాడు ఏం పర్వాలేదమ్మా నువ్వు కూడా వెళ్ళి మీ నాయనగారి ఆ సింహాసనాన్ని మీద నువ్వు అధిష్ఠితుడు వివాహం చేసుకో పిల్ల తీసుకో అంతా అయిన తర్వాత నీకు ఈ దేహం పడిపోయినంత సమయంలో నీకు నేను మోక్షాన్ని ఇస్తాను అని అంటాడు శ్రీహరి అది కథ కాబట్టి మోక్షం ఇప్పుడు ఎవరికే అక్కర్లా భవిష్యత్తులోనే కావాలి ఆ సెన్స్లో కూడా కాలాంతర ముక్తి భాజ రాబోయే భవిష్యత్తులో ముక్తిని కోరుకునే వాళ్ళకి వాళ్ళని కూడా నిరుత్సాహపరచవద్దు వాళ్ళకు ఒక మార్గాన్ని మనం చూపించాలి బ్రహ్మప్రతిపత్తయే ఉత్తర మార్గో వర్తవ్య మోక్షం ఎప్పుడైతే వాయిదా వేశారో మీరు ఇంకా ఏం మిగిలిందంటే జన్మ మరణాలే మిగులుతాయి ఎందుకంటే మృత్యు వచ్చేస్తుంది మృత్యు మన కోసం పర్మిషన్ ఏమి ఇవ్వదు మన అనుమతి ఏం తీసుకోదు దేహం పడిపోతుంది వీడు దేహాభిమానాన్ని కలిగి ఉంటాడు కదా మోక్షం లేదు కదా మనం ఇంకా మోక్షాన్ని వీడు పొందలేదు దేవుడు వేరే ఉన్నాడు అనే భేదబుద్ధి ఉన్నది అంటే నేను ఈ దేహేంద్రియములు అనే అభిమానం ఉంటుంది కాబట్టి మృత్యు వచ్చేస్తుంది మృత్యు వచ్చేస్తే ఇక్కడ మళ్ళీ పునరపి జననం పునరపి మరణం ఈ కథ మాములే ఇక్కడ మరణించినటువంటి జీవుడు అని వచ్చాం ఇక్కడికి మోక్షాన్ని పక్కన పెట్టి జీవుడు యొక్క యాత్రలో ప్రవేశిస్తున్నాం ఈ జీవయాత్ర అనే టాపిక్ ఇప్పుడు ప్రారంభమవుతుంది జీవయాత్ర అనే టాపిక్ ఎందుకు అవసరమైనది ఇక్కడ మనం మోక్షాన్ని గురించి కదా మాట్లాడుకుంటున్నాము అంటే మోక్షం ఇప్పుడు అక్కర్లేదన్న వాళ్ళకి అక్కర్లేదు అన్నది కూడా ఒక ఒక ఆపోజిట్ క్వాలిఫికేషన్ అంటే వాడికి ఆ మోక్ష అర్హత లేదనమాట అందుకోసం ఇంకా మనస్సు శుద్ధం కాలేదు అందుకోసమే అక్కర్లేదంటాడు ఎందుకంటే సంసారం ఇంకా ఆసక్తి ఉందనమాట అంటే ఇమీడియట్గా మోక్షానికి వాడు అర్హుడు కాదు వాడు ఒకవేళ మోక్షాన్ని కోరకపోతే మరి ఏం కోరుతాడు అంటే రెండు ఊర్ధ్వగతులు ఒక అధోగతి ఉన్నాయి మూడు త్రయపంథాన మూడు మార్గాలు మూడింట్లో రెండు ఊర్ధ్వము ఒకటి అధ అని ఆ ఊర్ధ్వగతులు ఏమిటంటే ఉత్తమోత్తమైన పుణ్యలోకాన్ని పొందుతా దాన్ని సత్యలోకము అంటారు ఆ ఉత్తమోత్తమైన పుణ్యలోకము దానికే బ్రహ్మలోకమని సత్యలోకమని పేరు దానికే హిరణ్య గర్భలోకము అని పేరు మామూలుగా ఈ పురాణ సాహిత్యంలో వైకుంఠం కైలాసం అంటారు చూడండి అదిగో అదే ఏది వేదమంత్రాల్లో హిరణ్య గర్భలోకమని వర్ణించబడిందో దాన్నే వైష్ణవులు వైకుంఠమని శైవులు కైలాసమని కృష్ణా కాన్షియస్నెస్ వాళ్ళు దాన్నే గోలోకము అని ఈ రకంగా రామానంద సంప్రదాయం వాళ్ళు దాన్నే సాకేతము ఈ రకంగా దేవీ సంప్రదాయంలో ఉన్నవాళ్ళు దాన్నే ఉమాలోకము అని ఈ విధంగా పేర్లు బట్టి వ్యవహరిస్తారు వైదిక సాహిత్యంలో కనుక మీరు ప్రవేశిస్తే దానికే హిరణ్య గర్భలోకము అని పేరు దానికే సత్యలోకము అని కూడా పేరు దానికే బ్రహ్మలోకము అని కూడా పేరు సో ఆ బ్రహ్మలోకాన్ని పొంది అక్కడ కొంతకాలం పరిచ్ఛేదభావంతో ఉండి అక్కడ మళ్ళీ అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానాన్ని పొంది అప్పుడు ముక్తిని పొందుతారు అని ఒక వ్యవస్థ దీనికి క్రమముక్తి అని పేరు కాబట్టి అది ఉత్తమ గతి హయ్యస్ట్ అది ఆ ఆ మార్గాన్ని చెప్పాలి చెప్పవలసి ఉన్నది వక్తవ్య అంటే ఆ మార్గాన్ని చెప్పవలసి ఉన్నది ఆ సత్యలోకాన్ని పొందే మార్గమును చెప్పవలసి ఉన్నది అందుకోసం శ్రీకృష్ణుడు ఈ సెక్షన్ని ప్రారంభిస్తున్నాడు ఇది ఎత్రకాలే ఇత్యాది వివక్షితార్థసమర్పణార్థం ఉచ్యతే ఇప్పుడు తరువాతి శ్లోకంలో ఎత్రకాలే త్వనా వృత్తిం అని ప్రారంభమైన ఈ శ్లోకంలో ఈ మోక్షాన్ని వాయిదా వేసి పుణ్యలోకాన్ని పొందగోరు ఏ మార్గాన్ని పొందుతారు అనేది చెప్పడం కోసం ఈ శ్లోకము ఆరంభింపబడుతున్నది ఆవృత్తి మార్గోపన్యాస ఇతర మార్గస్థుత్యర్థితే ఈ మార్గము ఉత్తమోత్తమ మార్గం కూడా ఎటువంటిదో తెలుసిన అలా వెళ్ళేది ఇలా వచ్చేది పుణ్యం చేసుకోవడం వెళ్ళడం పుణ్యం ఖర్చు తర్వాత వచ్చేయడం అని దీన్ని ఆవృత్తి మార్గము మీరు పుణ్యం చేసుకునే స్వర్గానికి వెళ్ళినా సత్యలోకానికి ఇంకా ఎక్కువ పుణ్యం చేసుకునే సత్యలోకానికి వెళ్ళినా చేసిన పుణ్యం ఖర్చు అయిపోవడం తప్పదు ఖర్చైపోయిన వెంటనే వాపసు రావడం తప్పదు అని చెప్తే దాన్ని బట్టి అలా చెప్పడం ఎందుకో తెలుసునా మీరు ఆ పుణ్యం చేసుకుని అక్కడికి వెళ్ళండి అనే అభిప్రాయం కాదు మరి ఏమిటి అభిప్రాయము అంటే ఇతర మార్గస్థుత్యర్థం అంటే ఎక్కడికి వెళ్ళడము ఉండదు రావడము ఉండదు అహం బ్రహ్మాస్మి తన స్వరూపాన్ని ఈశ్వర ఈశ్వరునిగా గుర్తించి తెలుసుకుని ఆ జ్ఞానము యొక్క మహిమచే మోక్షమును పొంది సర్వాత్మభావంలో ఉండడము అది ఇతర మార్గము దాని మహిమను ఆ మోక్షము యొక్క మహిమను స్థుతించుట కొరకై ఈ ఆవృత్తి మార్గాల్ని చెప్తున్నారు అని అర్థం ఇంకా ఉత్తమోత్తమైన మార్గాన్ని ఎందుకు చెప్తున్నారో తెలుసిన దానికంటే ఒక స్టెప్ తక్కువ మార్గం ఒకటి ఉంది ఇతర మార్గం దానితో పోలిస్తే ఈ ఉత్తమోత్తమైన మార్గము శ్రేష్టము అని స్థుతించడం కోసం దాన్ని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ రెండు అభిప్రాయాలు ఒకటి ఊర్ధ్వగతులు రెండు ఉత్తమమైన సత్యలోకము ఒక స్టెప్పు తక్కువ ఉన్న స్వర్గలోకము రెండు ఈ రెండు ఎందుకు చెప్తున్నారంటే ఈ స్వర్గలోకం కంటే ఆ మార్గము గొప్పది అని దాని యొక్క గొప్పదనాన్ని స్థుతిని చెప్పడం కోసం అంతేకాకుండగా ఈ వెళ్ళడం రావడం అనేటువంటి సంసారం కంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని ఇప్పుడు ఈ జన్మలోనే మోక్షమును పొందుట శ్రేష్టము అని చెప్పడం కోసం అందుకోసం ఈ మార్గాలని వర్ణిస్తున్నారు ఈ వర్ణన మనం ముందుకు వెళ్తూ దాని తత్వం మరింత తేలితే తెలుస్తుంది శ్లోకం అందాము ఎత్రృత్తి ఆవృత్తిన ప్రయాత యాి కాళం వక్ష్యామి భరతర్షి ఓకే ఇప్పుడు ఊర్ధ్వగతులు రెండు అని చెప్పారు ఆ రెండింటిలో సత్య మహ మహాపుణ్యం చేసుకుని సత్యలోకాన్ని ఎవరైతే పొందుతారో వారు ఈ కల్పంలో అంటే ఈ సృష్టి ఉన్న ఈ కాలంలో వాళ్ళు వెనక్కిరారు కల్పాంతము వరకు అక్కడే ఉంటారు దాన్ని అనావృత్తి అంటారు తరువాతి కల్పంలో వెనక్కి వస్తారు వేరే తక్కువ పుణ్యం చేసుకుని స్వర్గలోకాన్ని పొందిన వారు ఈ కల్పంలోనే వెనక్కి వస్తారు అది ఆవృత్తి అనావృత్తి సో రెండు మార్గాలు ఉన్నాయి ఆవృత్తి మార్గము అనావృత్తి మార్గము యోగులు అంటే సాధకులు ఈ మార్గములను పొందెదరు ఏ కాలమునైతే ఈ రెండు మార్గములను పొందుతారో యోగులు అంటే తక్కువ పుణ్యం చేసుకున్న యోగులు ఆవృత్తి వెనక్కి వచ్చే మార్గాన్ని పొందుతారు ఉత్తమోత్తమైన పుణ్యం చేసుకున్న వారు అనావృత్తి సత్యలోకాన్ని పొందుతారు ఎప్పుడు పొందుతారు ప్రయాతాహ యాంతి దేహత్యాగం చేసి దేహాన్ని విడిచిపెట్టేసి పొందుతారు అదిగో ఆ కాలమును చెప్పేదనూ తమ్ కాలం వక్ష్యామి భరతర్షభ ఆ వివరాలని నీకు చెప్తాను హే అర్జున అని మొదలుపెట్టి చెప్తున్నాడు భాష్యం ఎత్రేతి ఎత్ర కాలే ప్రయాతా వ్యవహిత సంబంధ ఈ ఎత్రకాలే అంటే ఏ కాలమునుందైతే అనే రెండు పదాలని అనావృత్తింతో కలపకూడదు ఎక్కడ కలపాలి ప్రయాతాహ దాంతో కలపాలి ఎంత దూరం ఉందో చూడండి ఎత్రకాలే పక్కనే ఉన్నాయి తు అనావృత్తి ఆవృత్తి చ ఏవ యోగి న అనే ఆరు పదాలు ఉన్నాయి ఈ ఆరు పదాలని విడిచిపెట్టేయండి విడిచిపెట్టేస్తే మీకు ఏ పదం దొరుకుతుంది ప్రయాతాహ అనే పదం దొరుకుతుంది ఎత్రకాలే ప్రయాతాహ అలా అలా అన్వయించుకోవాలి వ్యవహితైన సంబంధ పక్క పక్కనే ఉంటే అవ్యవహిత సంబంధం దూరంగా ఉంటే ఆ దూరము వెళ్ళి అన్వయించాలి వాక్యాన్వయం సో ఏ కాలమునందైతే దేహత్యాగము చేసి ఈ పుణ్యజీవులు పయనిస్తారు అని అర్థం సో ఈ శ్లోకాన్ని రేపు క్లాస్లో పూర్తి చేం పౌర్ణముద పూర్ణమిదం పూర్ణ పూర్ణముదచ్యుతే